పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన తిరుపతి పట్టణమునకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన శ్రీ సుభాష్ పత్రిగారు సందర్భముగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆహ్వానం ఈరోజు వారిని శ్రీమద్భగవద్గీత సారం తెలుపవలసినదిగా కోరుచున్నాము గారు తప్పకుండా కేశవరాజు గారు ఈరోజు మనం శ్రీమద్భగవద్గీత సారం గురించి కొన్ని ముఖ్యమైన చక్కటి శ్లోకాలతో వాటి నిజమైన అర్థాలు తెలుసుకుని మనం ఆ కృష్ణ పరమాత్ముడు మనందరికీ అర్జునుడి ద్వారా ఏ సందేశం వినిపించారో మనకి ఏం ఉపదేశించారో మనం ఏం చేయాలని వారు ఆదేశించారో అవన్నీ మనం తెలుసుకుందాం భగవద్గీత అంటే గీత అంటే రేఖ గీత అంటే గీతము చేయనది కూడా అంటే పాడునది కూడా పాట పాడుకుంటాం దీన్ని అందుకే గీత అన్నారు ఈ భగవద్గీత చదువుకోవాలి పాడుకోవాలి పాడుకోవడానికి అనువుగా ఉంది కనుక దీన్ని గీత అన్నారు అంతేకాకుండా గీత అంటే రేఖ ఆయన గీసిన రేఖ ఈ భగవద్గీత దీన్ని మనం అతిక్రమిస్తే మనకి చేకూరేది చేటే ఆయన గీసిన రేఖలో మనం ఉంటే మనకి కలిగేది కళ్యాణమే భగవత్ అంటే ఆ పదానికి అర్థం తెలుసుకుందాం భాగ్యవంతుడు నుంచి వచ్చింది భగవత్ ఎలాగైతే బలవంతుడు ధనవంతుడు అని మనం ఆరోగ్యవంతుడు అని మనం అనుకుంటామో భాగ్యవంతుడు అన్న పదానికి నోరు తిరగక మనం వాడుకుంటున్న పదమే భగవాన్ అని తత్సంబంధమైన భగవత్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కనుక భాగ్యవంతులు అంటే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు వారిలో శ్రీకృష్ణ పరమ ఆత్మ అగ్రగణ్యుడు ఆయన అర్జునుణ్ణి ఉపదేశించి భవిష్యత్ కాలం అంతటికీ కూడాను ప్రసాదం చేసిన ఈ భగవద్గీత ఈరోజు మనం కొద్దిగా తెలుసుకుని కాలక్రమేణా ఆఖరి వరకు ఆయన ఏమేం చెప్పాడో అవన్నీ కూడాను ముఖ్యమైన శ్లోకాల ద్వారా మనం తెలుసుకుందాం ఎందుకు ముఖ్యమైన శ్లోకాలు అంటున్నానంటే అనేకమైన విషయాలు పదే పదే ఆయన ముచ్చటించడం జరిగింది కనుక ఒకే విధమైన భావాలు అనేక వివిధ శ్లోకాల్లో ఆయన వివరించి చెప్పారు మనం ఒకే విధమైన అర్ధమున్న శ్లోకాలు ఎన్నో తీసుకోకుండా మనసుకు ఒకటి ఒకటి తీసుకుంటూ ఈ భగవద్గీత పూర్ణ సారాని మనం గ్రహిద్దాం మొట్టమొదటిగా అర్జున విషాదయోగం అని ఉంటుంది ప్రతి భగవద్గీత పుస్తకంలో కూడా కానీ నా ఉద్దేశంలో ఇది యోగం కానే కాదు విషాదం అనేది ఒక యోగం ఎలా అవుతుంది ఇది కానేరదు సాంఖ్య యోగం ఉంది కర్మయోగం ఉంది రాజయోగం ఉంది కానీ విషాదోగం అనేది లేదు కనుక మనం సాంఖ్య యోగం నుంచి మొదలు పెడతాం సాంఖ్యం అంటే సాంఖ్యయోగం అంటే షడ్ దర్శనాల్లో సాంఖ్యం ఉంది కపిల మహాముని విరచిత ఆయన ప్రణీతమే ఈ సాంఖ్య యోగం అంటే జ్ఞాన యోగం అని మనం చెప్పుకోవచ్చు శ్రీకృష్ణుడు సాంఖ్య యోగంలోనే మొట్టమొట్టసారిగా ఆయన తన అద్భుతమైన వాణిని ప్రసారం చేయడం మొదలు పెడతాడు ఆయన అంటాడు ఓ అర్జున నువ్వు ఎందుకు అధైర్యాన్ని ప్రకటిస్తున్నావు దీనుడవయ్యావు ఇది నీకు సరిపోదు కనుక లే అర్జునా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా కృష్ణుడు అర్జుణ్ణి ఉద్దేశించి చెప్పాడు క్లైబ్యం మా స్మ పాయ్యి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తి పరంతప లైబ్యమాస్మ పాయి ఉపపద్రం హృదయ దౌర్బల్యం త్యక్తిష్ట పరంత క్లైబ్యం అంటే దీనావస్థ మాస్మ గమహపార్ద దాని పట్టుకుని పోకు ఓ అర్జునా నా ఏతత్ తత్వ్ ఉపపద్యతే ఇది నీకు తాగదు హృదయ దౌర్బల్యం చాలా క్షుద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను మనం గట్టిగా ఉండాలే గాని దుర్బలుగా ఉండకూడదు ముఖ్యంగా నీలాంటి యోధుడికి ఇది చాలా అవమానకరమైన విషయం అని చెప్పేసి కృష్ణుడు ఇందులో మనకి చెప్పారు అర్జునుడికే కాదు మనకు కూడా ఈ సందేశము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దుర్బలులుగా ఉండకూడదు పరిస్థితిని అవగాహన చేసుకోవాలి దానికి తగిన నిర్ణయాన్ని తీసుకుని దాన్ని నిస్సంకోచంగా మనం అమలు చేయాలి అంతేగాని హృదయ దౌర్బల్యత అనేది క్షుద్రం అని శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటి సారిగా మనకి ఆ చక్కటి సందేశం ఇచ్చారు హృదయ దౌర్బల్యం అనేది ఎప్పుడూ క్షుద్రమే అది ఎల్లవేళలా వర్జింపదగినది తక్వ ఉత్తిష్ట పరంతప త్యక్తు అంటే వదిలిపెట్టేసేయి ఈ యొక్క హృదయ దౌర్బల్యాన్ని తీసేసి ఉత్తిష్ట అంటే లే అర్జునా అర్జునుడు కింద పడిపోయి ఉన్నాడు కింద కూర్చుని ఉన్నాడు లే అర్జున గడప్ అంటున్నాడు కృష్ణుడు తర్వాత ఇంకొక శ్లోకం తీసుకుందాం అశోచ్యాన్ అన్వశోచస్వ ప్రజావదాంశ భాషసే గతూ నగతను శోచి పండిత అశోచ్యాన్ అన్వోచస్వం ప్రజావాదా భాషసే అంటే కృష్ణ పరమాత్మ అంటున్నాడు అశోచ్యాన్ అన్వశోచహస్వం అంటే దేనికోసం ఏడవకూడదో దానికి ఏడుస్తున్నావు నువ్వు అంతేకాకుండా నాకే పెద్ద పెద్ద మాటలు బోధిస్తున్నావే ప్రజ్ఞావాదాలు పలుకుతున్నావే ఏమీ తెలియకుండా ఒకవేళ నువ్వు ప్రజ్ఞావాదాలు పలికేవాడివైతే ఎందుకు ఏడుస్తున్నావు ప్రజ్ఞనేది రెండు కూడాను పరస్పర విరుద్ధ స్వభావాలు కనుక ఏడవు కూడా దానికోసం నువ్వేడుస్తూ నువ్వు నీతి పలుకుతున్నావు పండితుడనేవాడు గతించినవాడు వాడి కోసం గాని అథవా గతించబోయేవాడి కోసం కాని ఎవరికోసం ఏడవడు గతాసూం అగతాశూచ నా అనుసూచంతి పండితాహ ప్రపంచంలో ఉండే ప్రతివాడు చనిపోయేవాడే చనిపోయినవాడి కోసం గాని చనిపోయేవాడి కోసం కాని పండితుడు అనేవాడు శోకించడు కనుక శోకం ఉన్నా అది అపాండిత్యానికి ఉదాహరణే కానీ ఎట్టి పరిస్థితులలోనూ అది పాండిత్యం అనిపించుకోదు కనుక ఇంకొకసారి చెప్పుకుందాం ఇది చాలా ముఖ్యమైన శ్లోకం ఎట్టి పరిస్థితులలోనూ కూడాను ఏడవడం అనేది మన అజ్ఞానానికి ఆత్మజ్ఞాన లేమికి నిదర్శన అశోచ్యా అన్వశోచస్ ప్రజ్వాదా భాషసే గతూ నగతూ నాశోచంతి పండితా ఇంకొక శ్లోకంలో ఈ యొక్క దేహము దేహి సంబంధమే దాని యొక్క విశ్లేషణే ఈ సాంఖ్యయోగం అంతా కూడాను అదే నిజానికి మొత్తం భగవద్గీతలో ఆది నుంచి తుది వరకు ఉన్నది అదే ఒక్కటే విషయం ఆధ్యాత్మిక సూత్రాలు ఎన్నో లేవు ఉన్నవి వ్రేళ్ల మీద లెక్కబెట్టవచ్చు వాటినే రకరకాలుగా చెప్పడం వలన హృదయంలో మనం వాటిని చక్కగా భద్రపరుచుకుంటాం ఇంకొక శ్లోకం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం జరా तथा देहा धीरस्त न मुह्यति देहे कौम यौवनजरा तथा देहा ఈ దేహంలోనే దేహి అనేవాడు అనేక అవస్థలు దాటుతున్నాడు కౌమారము యౌవనము వృద్ధాప్యము అలాగే దేహాంతరంలో కూడాను ఇంకొక స్థితి పొందుతున్నాడు అదే సూక్ష్మ శరీరం ఉన్న స్థితి కనుక ఎప్పుడు ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి పయనిస్తాడే గానీ దేహి ఆత్మ అవినాష్ చిన్నప్పుడు మనం చాలా చిన్నపిల్లవాడుగా ఉన్నాం తర్వాత ఎవరు అయ్యాం ఇక వృద్ధావస్థ వస్తుంది అంతే ఒకటి పోయి ఇంకొకటి వస్తుంది గాని మనకి నాశనము ఆత్మకి నాశనం లేనే లేదు ఇదే ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉంటాం అదే ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉండాలి తినగ తినగ వేము తీయగనుడు అన్నట్టు వినగ వినగ రాగము అతిశయులును కనుక భగవద్గీతాసారము అంటే ఈ జ్ఞాన సూత్రాలు మనం అనేక సార్లు పునరుక్తి చేసుకుంటేనే మనకి ఆ జ్ఞానం ఉంకో ఇంకొక శ్లోకం చూద్దాం వా కదా చిన్నాయం భూవాత భూయ అజో నిత్య శాశ్వతోయో నేమాన్ శరీరే వా కదా చిన్నాూ भूय अजो नित शाश्वत पुराणों नीरे ई आत्मने दीअने पुटलेव భూతకాలంలోనూ ఉంది భవిష్యత్ కాలం కూడాను ఉండి తీరుతుంది ఇది నిత్యం శాశ్వతం ఎప్పటినుంచో వస్తుంది పురాణం అంటే ఎప్పటి నుంచో వస్తుంది ఈ శరీరము చంపబడితే ఆత్మ అనేది చంపబడదు నన్యతే హన్యమా అనే శరీరే కనుక ఆ పురాణమైన ఎల్లప్పుడు ఉండే ఆ ఆత్మ మనం అంతేగాని ఈ నోరు ఈ మొక్కు ఈ కాళ్ళు ఈ దేహము ఇది మనము కాదు ఇది నిశ్చయంగా మనం స్వానుభవంగా తెలుసుకుని జీవితం ఆ జ్ఞానంలోనే ఉంటూ మన కార్యకలాపాలు చేయాలి అదే భగవద్గీత సారం మొట్టమొదటిగా ఈ ఆత్మతత్వాన్ని ప్రబోధించారు శ్రీకృష్ణుల వారు తర్వాత ఈ ఆత్మతత్వంలో ఉంటూ ఏ విధంగా మన జీవితం గడపాలో వ్యవహార కార్యకలాపాలు చేయాలో ఆయన తర్వాత చెప్తారు కనుక ముందరగా ఈ సాంఖ్యయోగంలో దేహం అనేది వేరే దేహి అనేది వేరే అనే మౌలికమైన జ్ఞానాన్ని ఆయన ప్రవచించారు ప్రబోధించారు उनको इंकुक श्लोक चूसक जीर्णा यहाय नवा गृह नरोपरा तथा शरीर विहाय जीर्णा अन्यानी संयति नवा देहि జీర్ణా య వియ నవాని గృహాతి నరో పరాణి తరీరాని విహాయ జీర్ణి నవాని ద వాంసి జీర్ణాన్ని వాసాసి అంటే బటల్ జీర్ణాన్ని అంటే అది శిథిలమైపోతే యథా విహాయ ఏ విధంగా మనం విసిరి పారేస్తామో విసిరి పారేసి నవాని గృహణాతి నరో పరాణి కొత్త బట్టలు ఏ విధంగా మనం వేసుకుంటామో తథా అంటే అదేవిధంగా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని శిథిలమైపోయిన శరీరాలను మనం విసిరి పారేస్తాం విసిరి పారేసి అన్యాని సంయాతి నవాని దేహి ఈ దేహి క్రొత్త బట్టలు క్రొత్త ధరిస్తుంది చావు అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేయడం క్రొత్తదైనా కొంగ్రొత్తదైనా మిలమిల మెరిసిపోయే చక్కటి అద్భుతమైన ఆ తేజోమయమైన సూక్ష్మ శరీరాన్ని ధరిస్తాం ఇది సంబరపడవలసిన విషయమే గానీ ఏమాత్రము శోకింపదగిన విషయము కానే కాదు ఎవరైనా పండుగ పబ్బాలు వచ్చినప్పుడు కొత్త బట్ట తెసుకుంటారు సంబరంగా తిరుగుతారు మరి సేమ్ థింగ్ డెత్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్ అదే సాబ్ క్రొత్త బట్టలు వేసుకుంటాం క్రొత్త శరీరాలు వేసుకుంటాం స్థూల శరీరం యొక్క తత్వము అందరికీ తెలుసు సూక్ష్మ శరీరం యొక్క తత్వము కేవలం యోగులకే తెలుసు